అంతేకాదు వాళ్ళ జీవితం ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్కి ట్రైనింగ్ ఉంటుంది ఎల్ఐసీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఈ విషంకి పంపిస్తారు వాళ్ళు ఆ విషం మీద అందజేసే ప్రయత్నం చేస్తారు అలాగే ఈ కర్మవాళ్ళకి వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ కూడా ఈ విషంలోనే ఉంటుంది అయితే ఇంకో విషం ఇంకొక దర్శనము కలదు ఒక మహర్షి చెప్పినాడు ఆ దర్శనాన్ని ఆయన ఏమన్నాడంటే యోగై భూమా సత్సుఖం లేదా అల్పం తను మత్యం అని ముందు చెప్పాడు ఏదైతే అల్పమో అది వినాశి నశించిపోతుంది కాబట్టి దాంతో సుఖమనేది లేదు అల్పము అంటే ఏంటి నాది నేను నాది నేను కాబట్టి నాది నేను అనే ఆ అల్పమైనటువంటి ఈ అది మత్యము నశిస్తుంది అంటే ఎవడైతే నాది నేను అని బతుకుతూ ఉంటారో వాడు అనుకున్న నాది సర్వము నశిస్తుంది ఆ నేను కూడా నశిస్తుంది వాడికి ఆఖరికి భూమి జరుగుతుంది ఏమీ నేను ఆ సత్యాన్ని మీరు గమనించాల్సి ఉంటుందని ఓ మహర్షి అన్నాడు యల్పం తన్ నత్యం మరి ఏది గొప్పది యోగై భూమే దీనికంటే ఎవరైనా అభ్యాసం చేయగలిగితే అనుభవానికి వస్తుంది అంటే ఇలాగా నాది నాది నాది అంటే అలా అండం కంటే నాది అనేది ఎది లేదు నాకు కావాల్సింది నేర్పిస్తుంటారు ఇతరులకు ఇవ్వాల్సింది ఇతరులకు ఇస్తారు మనది నాది ఎక్స్పాన్షన్ మనది ఆ మనది కూడా అనవసరం ఉన్నది ఎవరికి చెందింది వారికి చెందుతూ ఉంటుంది ఎవరికి ఏది అది వారికి లభిస్తూ ఉంటుంది ఉన్నది దీనిలో నా వంతు ఇది ఈ దేహయాత్రని సాగిస్తూ ఉంటాము మిగిలినదంతా కూడా ఎవరికి ప్రాప్తమైంది వారికి లభిస్తుంది ఇంట్లో నాది అన్నది ఏదీ లేదు అని ఒక మిషన్ దానివల్ల ఏమైంది భూమ ఆ హృదయం ఏమైంది బాగా విస్తరించింది ఎంత విస్తరించిందంటే ఆ భూమ ఆ హృదయంలో ఆ ప్రేమ ఎందుకు సకల జగత్తు మీకు నా వాళ్ళు పరాయి అందరూ ఆ ప్రేమకు పాసి అంటే ఎవరెవరు ఆ పరిధిలోకి వస్తే వాళ్ళని ప్రేమించుటారు వాళ్ళకి సేవ చేయట ఎవరు పైబడే వాళ్ళు లేదు పశుపక్షిాలను కూడా దాంట్లో అర్థం కాకలే ఇదే సర్వాత్మ భావము ఈ సర్వాత్మ భావంలో పరిచ్ఛిన్నమైన అహంకారము కారాల బదులు సర్వవ్యామైన ఆత్మస్వరూపాన్ని ఉంటుంది దాన్ని భూమా విశాలమైనది ఏది విశాలమో అది ఏ సుఖం కానీ మనకేమనిపిస్తుంది నాది నాదంటేనే మనకి సుఖం లభిస్తుందేమో సెల్ఫ్లెస్నెస్ లో సుఖం ఉందని మనం భ్రమపడతాం సెల్ఫ్లెస్నెస్ లో సుఖం ఉండదు అది పోతాయి ఏది లేకుండా అయిపోతాడని మనం భ్రమపడతాం యథార్థమైన సుఖము సెల్ఫ్లెస్నెస్ లోనే ఉన్నది యోగ్ భూమ అని ఒక మహర్షి యొక్క దర్శనం తీసుకొచ్చేంత రాదు అని చంద్రద్యోగం ఏడాధ్యాయంలో ఒక మహర్షి చెప్పినాడు దాన్ని బట్టి చూస్తే కూడా నాదీ నాది అనేటువంటి అహంకారంతో మమకారంతో మిగలేంద్రియ సంయోగం వెంట పనులు తీస్తే లహించే సుఖం కోసం రాసుల కంటే ఈ నాదీ నేను పూర్తిగా రెజ్యూజ్ చేసి ఆ భూమ ఆత్మస్ సర్వం సర్వాత్మ భావంలో నేను చెప్తే అదే రథామైన సుఖము అని ఒక మహర్షి చెప్పినాడు ఎత్ర అశ్యతి అన్యత్ విజానాతి తోపం ఆయనే ధ్యేయము ఈ భూమా చూసి భూమాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆ లోపలి చేసి నేను భూమా ఇచ్చాడు ఇది నా ఇది వీడు నా వాడు వీడు పరాయిన వాడు అన్యం ఇది నాది ఇది నాది కాదు అన్య పశ్చి అలాగే ఇప్పుడు ఎవరా కలవస్లో చూసినా విడిజెస్ లో ఈ భూఖంఠం అంటే ఈ చేను నాది ఆ చేను వాడి మధ్యలో గట్టు ఉంటుంది ఈ గట్టు ఎవరు గట్టు ఎంత ఉంటుంది ఇటు నుంచి పాలతో వీలు కొట్టేసుకుంటూ ఉంటారు సన్నవాడైతే అటు నుంచి పాలతో వాడు కొట్టేస్తారు అది సానవడి కూడా ఇక్కడ సౌకర్తుంది కాబట్టి నాది నాది అనే దాంట్లో ఎంత ఇబ్బంది ఉందో మీరు గమనించేదా ఈ ఇల్లు కూడా వీళ్ళు గోడ వెళ్ళిన వెంటనే గోడ వీలు మధ్యలో సందే సందు ఆ సందే వాళ్ళకి దాంట్లో భూదు పట్టి భూ పక్షులు అంత కక్కుగా నాలి ఈ నాది భావన చాలా భయంకరంగా ఉంటుంది కొద్ది స్వామీజీ అనేవాడు నాకు అమెరికాలో ఒక విషయం నచ్చింది అది ఇండియాలో ఇక్కడ కాంపౌండ్ వాల్స్తూ ఉంటాము అమెరికాలో కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి ఇప్పుడు మా సినిమా ప్రైవేట్ ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది దీనికి దానికి మంచి కాంపౌండ్ వాళ్ళు ఉండదు మొక్కలు ఉంటాయి కంటిన్యూస్ గా ఇటు రానుంటుంది అటు వాళ్ళు ఉంటుంది మొక్కలు నో కాంపౌండ్ తర్వాత కొన్ని చోట్ల మొక్కలు చనిపోయినా కంటిన్యూస్ లాగ్ ఉంటుంది నో కాంపౌండ్ లాకార్థుల్లో ఉంటాయి అక్కడ పక్కవాడే ప్రాపర్టీలో అడుగు కనిపించుకోవటం అలాగే ఉంటుంది సొసైటీ కూడా ఒక శక్తి అల్యంగా ఉంటాయి మరి అంత మోసము అది అంత మంచి ఎప్పటికైనా నేను సొసైటీ మరి వెళ్తానని భగవద్గీత ఎక్కడే ఉంటుంది కానీ అలా గాంధీ ముఖ్యంగా కూడా ఇక్కడ గాంధీ ముఖ్యంగా దేశమైన అసత్యం యొక్క ప్రతిష్ట ఎక్కువగా ఉంది అసత్యంలో నేను కూడా మంచి ప్రభుత్వం ఉంటాయి అక్కడ మీరు సత్యాన్ని చూసుకుంటే అసత్యం వస్తుంది ప్రతి చిన్న సత్యమే రాజ్యం లేదు ప్రతి చిన్న విషయంలోనూ సత్యమే చాలా చిత్రంగా ఉంటుంది అస్ట్ కాబట్టి ఎక్సెప్టెన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ కనుక ఇప్పుడు అల్పం అంటే అన్యత్ ఇది నాది ఇది నాది కాదు అది అల్పం ఇది వీడు నావాడు వీడు పరాయి వాడు ఇది అల్పం తర్వాత అన్యత్ బిజానాది ఇది నాది తెలుసుకుంటాడు పరాయిది తెలుసుకుంటాడు చూడడము తెలుసుకో అంటే వాడి దృష్టి వాడి భావన కూడా నాది పరాయిది నావాడు పరాయి అలా ఎవడైతే ఉంటాడో అది తన ఆ దృష్టి అది అది చిన్న దృష్టి చాలా పెటీ మైండెడ్ అంటే పెటింగ్ అది వెరీ పెటింగ్ అండ్ పెటింగ్ పెటి కోట్లు అంటే గుళ్లి కోట్లు అంటే గుల్లి మనస్సు చాలా చిన్న మనస్సు చిన్న మనస్సు అంటే చిన్న అనేది గుడ్ వాడిన చిన్న కాదు వెరీ రెస్ట్రిక్టెడ్ పెటివ్ మైండ్ అలాంటి దృష్టి ఏదైతే ఉన్నదో అది మత్స్యం అమోఖ్యం సుఖం అలాంటి సెల్ఫీస్నెస్ తోటి మీరు పోవేసుకునే సుఖం ఏదైతే ఉంటుందో అది వినాశి అది యథార్థమైన సుఖం కాదు ముఖ్య సుఖం కాదు అది అది ఊరికే ఆ ఆనందఘనం యొక్క ఒక పుంప మీకు లభించినట్లయినదే తప్ప దాంట్లో యథార్థమైన ముఖ్య సుఖము ప్రధానమైన సుఖం అది కాదు అప్రధానమైన సుఖము ఇదంత తిపరీతం ఆత్మానందం ఏదైతే కలదో ఇది దానికి అల్పసుఖమునకు విపరీతము ఆపోజిట్ అంటే ఆనందధనము బ్రహ్మానందము అనంతమైన ఆనందము అతఏవ ఏషానందీ కారణం చేతనే ఈ ఆత్మ ఆత్మనుష్ఠా అనేది ఆత్మానాత్మనుష్ఠానం అంటే ఇది వీటి యొక్క ఈ సాధన ఆనందము కదర్ ఈ ఆనందాన్ని వివరిస్తున్నారు ఏత్యే ఆనంద మాత్రుపజీవే వాక్యం ప్రసిద్ధం వాక్యం ఏతంద్రా కలా అవిద్యా ప్రుపస్థాపి వినయేంద్రియసంబంధకాల్యా అన్యా భూతీవతి అంటే సగవ పురాణ బ్రహ్మజ్ఞానం ఉన్నాడు సరే ఆయన బ్రహ్మానందంలో ఉన్నాడు సంతోషమే మరి మిగతా పురాణాలు కూడా ఏదో ఒకటో ఒక్కో ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి కదా మరి పాటి మాటలు ఏంటి అంటే చూడండి అవి అనుభవించే ఆనందము ఈ బ్రహ్మానందము యొక్క ఒక చిన్న అంశ మాత్ర అంటే కళ కళ అంటే అవయవం చిన్న అవయవం ఇప్పుడు డోరెట్ ఉందని డోనట్ అంటే పెద్ద స్పీక్ అనమాట అనుకోసం ఉన్నాను డోరెట్ ఉందనుకోని ఉంటుంది అయితే లడ్డు లడ్డు వేసుకోండి దాంట్లో జరుగు చిన్న తీరు తీసి వచ్చేసి అది జైన్లో నోట్లో వేసుకోవాలి వాడికి తీపేది కూడా అభివృద్ధి లోపల ఎక్కువ అలాగ దాన్ని ఏమంటారు మాత్ర లేకపోతే కళ అంటే ఓ పిసాబు తెలుగులో అది అది దానిని సకల ప్రాణం కూడా అనుభవిస్తున్నాయి ఆ బ్రహ్మానందము యొక్క బ్రహ్మాండం మీలోనే ఉంది మీ లోపల ఆత్మస్వరూపంగానే ఉన్నది దాని గురించి ఓ పిసరు మీకు వస్తుంది ఈ పిసర్ కూడా ఇక్కడ ఎలా వస్తుంది విషయేంద్రియ సంబంధ కాల విభాగ్య ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషను సో విషయేంద్రియ సంయోగం అంటే ఇంద్రియములకు భోగ్యములతో సన్నికర్ష కలిగిన కాలముల అనుభవానికి వస్తుంది విభాగ్యానికి అనుభూజమానాలు ఓ పిసనంత ఆనందం మీద అనుభవానికి వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఆ కాలంలోనే అనుభవానికి వస్తుంది ఏ కాలము ఎప్పుడైతే ఇంద్రియమునకు విషయంతో సంయోగం కలిగిందో అప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది అప్పుడే ఆ ప్రసరంత అనుభవానికి ఇప్పుడు మావిరి పండు ఇచ్చారు ఒక మామిడి ఉంది అమ్మగారు ఏం చేస్తారో కోసి నీ కోరండు ముక్కలు నీ రెండు ముక్కలు నీ కోరిన ముక్కలు అలా ఓ ముక్క గమ్ముని నోట్లో వేసుకుంటే రెండు ముక్కలు ఒకేసారి కలిపి నోట్లో వేసుకుంటే అయ్యే పోతున్నారు కాబట్టి పిల్లలు ఏం చేస్తారు ఆ చిన్న నోట్లో వేస్తుంటారు మళ్ళీ తర్వాత ముక్కలు కొంతసేపు గ్యాప్ ఇచ్చి నోట్లో వేస్తుంటారు పిల్లలు గబగబా తినే ఎందుకని అయిపోతుందండి గబుగా తినేస్తే ఏమవుతుంది అయిపోతుంది ఈ విజ్ఞాన ఆనందాలు అలా ఉంటాయి కొద్దిసేపు ఉంటాయి విషయాలు ఇంద్రియ సంయోగ మీరు భావి సంబంధము శరీరంలో తర్వాత మీకు అవిద్య ప్రత్యుత్సాడుగా ఈ ఆనందం ఆడు పన్న ముక్కలో ఉన్నది లేదా చాక్టరేట్లో ఉన్నది అని వీళ్ళు కంప్లూడ్ చేస్తారు అదే అవిద్యను విద్యతనము ఒక కృష్ణంలో ఉంటుందా నాలుగు మీద ఉంటుందా నాలుగు మీద నాలుగు మీద ఉంటుందా నాలుకను ఆపరేట్ చేసే ఆ విజ్ఞాన శక్తి ఏం ఉంటుందాశా విజ్ఞాన శక్తి ఏం ఉంటుందా దాని మూలస్వరోపస్థైన ఆత్మ చైతన్యం ఉన్నందు ఆత్మ చైతన్యం ఉన్నందు ఉండే ఆత్మ చైతన్యమే సర్వము వ్యాపించి ఉంటుంది ఆత్మ చైతన్యానికి సంబంధించిన ఆనందం అది ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నది అది ఇక్కడ సుగ్రస్కంలో ఉంది షుగర్ క్రిస్టులు జడం కదా జడమే వస్తువు కదా లేదు ఆనందం చేతన ధర్మమా జడ ధర్మమా లేదు చేతన జడమైన రాయికి తప్పకి ఆనందమే ఉండదు అంత కృస్తే చెట్టు సంతోషిస్తుంది రాయి సంతోషం ఉండదు చెట్టు ఇబ్బంది పడుతుంది తప్ప రాయి ఇబ్బంది పడదు సుఖంగాని ముఖంగాని చేతన ధర్మం ఆనందం చేతన ధర్మం చేతన ధర్మమైన ఆనందము పసదాలలోనూ బెల్ల మొక్కలోనూ లడ్డులోను అవతహాల్లోనూ ఎందుకు అన్ని గెడవస్తూ ఉంటుందా కానీ మీడియా అనుకుంటాడు వాటి ఏమైనా ఆనందం కనుకుంటాడు వాటి ఏమి ఉన్నట్టుగా మీరు కనబడుతుంది ఉన్న తోట ఉన్న సమయం మీరు మీకు లేని తోట ఉందని అనుకుంటాడు ఇలా ఎందుకు అవుతుందండి కమాల్ కన్యాకుమార్ అభివృద్ధి చేసాను అలాంటి అవిద్యార్త స్కార్లుగా నేను మీకు చిన్న కథలు చెప్తాను చెప్పడానికి అసలు మానక చెప్పడా నాకు ఈ కథ అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఈ పాయింట్ చాలా కరఫెక్ట్గా అది కన్వే చేస్తుంది మనకి ఏ చెప్పాలో ఒక చేస్తున్నదేదో ఒక్కటి ఎండిపోయిన ఎముక దొరికి ఎండిపోయిన ఎండి విరిగిపోయినా ఎముకలు వెళ్ళిపోయాయంటే విడిగిపోతాయి అది విడిగిపోయేది ఎముక ఒక్క పడుతుంది ఈ కుక్కరే దానికి ఎముక షేకులు ఏది ఉన్నా దాన్ని నమ్ముతుంది అందుకనే ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎముకలు కొని వాళ్ళు అవుతారు దాన్ని కుక్కలు ఈ కుక్కల గురించి వాళ్ళు వీళ్ళు అమ్ముతారు ప్లాస్టిక్ ఎంపిక కూడా అమ్ముతారు ఆ ప్లాస్టిక్ ఎంపిక కొని దాన్ని పడేస్తే అది దాన్ని తీరుతోంది ఈ ప్లాస్టిక్ లో దానికి రుచి ఉంటుంది ఆ రుచి నాలుగు రుచి లేదు అని చెప్తుంది దానికి కళ్ళు ఏమని చెప్తుంది ఆ షేప్ మొత్తానికి అలాంటి దానికి దొరికింది ఆ ఎముక మీద ఏదైనా ఒకసారి అంత మాంసం కానీ రక్తం కాని ఇంకా ఆ తిక్కుని ఉంటుందేమోనని ఇది దాంతో పుష్టి పడుతోంది నాలుగు మీద పెట్టి పళ్ళ మధ్యలో పెట్టి గడవుల మధ్య పెట్టి ఇటు తిప్పి అటు తిప్పి ఇటులాగి అటులాగి రుచి పడుతుంట ఎముక యొక్క షాప్ పెట్టి కలిగి పెదవి చిట్లి దానికి రక్తం రుచి కలిగి పోలిసంత రక్తం చిన్న మైక్రోడ్రాప్ బ్లడ్ టేస్ట్ కలిగింది ఒక్కొక్కటి ఒక్కొక్క అనుకుంటున్న ఆ అమ్మ ఈ ఎముక నుంచి నాకు న్యూట్రిషన్ లభించినది అనుకుని ఆ రక్తాన్ని మళ్ళీ ఇంకా ఎముకని కొడుకుతూ ఉంటుంది ఆ పనులు తల్లి పెదవి చెల్లి ఇంకొంచెం రక్తం లభిస్తుంది ఆ నా ప్రయత్నం ఎంత సఫలమైనదో అని ఆ రక్త నష్టాలు కొంతసేపటికి పెదవి మంట పుట్టి ఆ ఎందుకొక్కలు చెడు బాగా మనిషి ఆ కుక్క కంటే కాదు ఇదే కథ మనకి ఏ లడ్డూ పట్టుకుంటారు ఈ లడ్డు ఎంత సుఖాన్ని ఇస్తుందో అనుకుంటారు లడ్డు సుఖాన్ని ఆన్మో ఆత్మస్వరూపం నుంచి వస్తుంది కొంతకాలం ఏదో ఆ లడ్డూ వీడికి వ్యాధి కింద పరిణమిస్తుంది లడ్డూలు తిని తిని తిని ఎలా ఉంటుందో చూడండి జనాలు వేరీ హెవీ స్టేష ప్రసాదం భక్షి అని ఐదు వాక్యాలు ఇక ఉపనిషత్తు వాక్యాలు తెసత్తు జనసిన వాక్యాలు ఉంటాయి కదా అలాగే ఒక ఐదు నచ్చింది నాకు అపయభావంగా అని చెప్పారు నాకు గుర్తులేదు నాకు ఒక్కటే వాక్యం గుర్తుండే ఐదు నంది పంచ అని ఐదు కౌత్తు వేదల్లో అలా ఉంటుంది వేదల్లో చన్నో మిత్ర వరుణ చన్నో భగమా చన్న ఇంద్రో బృహస్పతి అలాగే ఈ ఈ చేసే భౌలన్నీ ఒక మంత్రాల విషయంలో ప్రసాదం భక్షి ఒకటి ఒక తర్వాత పదార్థాన్ని తోరజతి కోసం పోతాడు ఐదు ఐదు కోర్టు పెద్ద అది అది అబ్బాయి అవుతాడు అని చెప్పారు ఈ మంత్రాన్ని ఆయన చెప్పి వేల వాళ్ళు ఇచ్చారు ఈ వేలవనేది ఒకళ్ళ రైతులు ఒకళ్ళు చాలా మంది ఉంటారు ఒక రైతు ప్రధానంగా ఉంటారు మంచిది కాబట్టి ఈ ఈ ఆనందం అనేది మీరు ఎప్పుడైతే తినుబండారాలను మీకు కిన్నారు కొంతమంది వాళ్ళు తింటారు డబ్బాలు మూడు నాలుగు డబ్బాలు ఈ దాచుకుంటారు ఎందుకంటే ఆన్లైన్ కావాల్సి వచ్చినప్పుడు వల్ల కొంతమంది ఆల్కహాల్లో వెచ్చుతారు వాళ్ళు ఇక్కడ వస్తే అక్కడ వసతి పెడతారు ఆన్లైన్ తగ్గిపోయింది అనుకున్నప్పుడల్లా కొద్దిగా వేస్తుంటారు కొంతమంది వీడియోలు టీవీలో ఇవి కొనుక్కుని దాంట్లో వెచ్చుతూ ఉంటారు నెట్ఫ్లిక్స్ అని ఒక అంటారు వాడికి కనుక పెట్టేస్తే క్రెడిట్ కార్డు మీదలో వాడు బీమ్ చేసేస్తూ ఉంటారు దాంట్లో ఆనందం ఉందని కొంతమంది మ్యూజిక్ లో పెట్టుకుంటారు వీళ్ళందరూ అల్టిమేట్ గా రోగగ్రస్తులు అవుతారు ఏదో మన రోగం మ్యూజిక్ లో వినేవాడికి ఏదో చెవికి సంబంధించినదో బ్రెయిన్ కి సంబంధించినదో ఏదో సమస్య వస్తుంది కంటితో చూసేవాడికి కళ్ళుకి సంబంధించిన ఏదో సమస్య వస్తుంది అధికంగా కళ్ళుతో చూసుకుంటే ఇడియట్ అయిపోతుంది ఎంతసేపు వాటిని ఆలోచిస్తుంటే ముందు బుద్ధిమని చేయడం మానసులు ఇడియట్ బాక్స్ పేరు టీవీకి ఎందుకంటే ఇడియట్ అయిపోతుంది ఇలియట్ అంటే బుద్ధిహీనంగా ఆలోచిస్తూ ఉన్నట్లు రెండు వందల అరవై ఏడవ క్రిసండ్ ఏముంది దాంట్లో అత్తగారు వచ్చి కోడల మీద కోడల మీద అత్తగారి మీద ఏదో చాటి పెట్టుకోండి ఎప్పుడు చూసినా అవే ఉంటాయి అదే అదే కష్టం అంతదావిత ఉంటుంది ఏదో నిజంలో భావంగా వస్తున్నాడు మరి చూస్తాడు మరితో వచ్చి వదిలే అంటాడు ఏదో ఏమిటో నాకు అంత ఫ్యామిలీ సెంటిమెంట్ ఎప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే ఎప్పుడు ఫ్యామిలీ ఏ సినిమా చూసిరా ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఇస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఎలా ఏమిస్తుందో లేదో ఎరగను ఫ్యామిలీ సెంటిమెంట్ అదే మళ్ళీ ఎపిసోడ్స్ లో వస్తూ బాగా మేకప్ పెట్టేసి హై డెన్సిటీ హైయ్యర్ డైమెన్షన్ ఏదో పేరుంది హిచ్డీ హిట్ ఏదో పేరుంది అలాగే చూస్తూ ఉంటాయి హై డెఫినేషన్ దాంట్లో ఏ డైలాగ్ చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటాం మీరు కాలక్షన్ చేస్తే మీరు రెండు పిరియెడ్ వాళ్ళకి ఆలోచించేటువంటి శక్తులు అయిపోతుంది ఎంత నష్టం బ్రెయిన్ సర్ఫీ అయిపోతాయి దాంట్లో పెద్ద వయసులో అనేక సమస్యలు వస్తున్నాయి మొగాల వల్ల వస్తాయి సమస్యలు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ రిపోర్ట్ ఒకటి ఎప్పుడు ప్రెంకేషన్ మీకు వినిపిస్తారు సో అలాగే ఈ ఆహారములో ఆనందాన్ని వెతుకునే వాడికి రోగం వస్తుంది ఇది పురపములు అనిచ్చులు మనం స్వరూపంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే అనికృష్ణ ఉంటే సరే కానీ ఇంకో గంట అది మనం వెతుకుంటే చూసి ఇంకో గంట వరకు బతుకుంటావా పోతావా బతికి ఉంటా అయితే ఇంకా నాకే బాగుంటుంది ఎంత ఓకే పోతాయంటే ఒక ఏదో మదర్ ఇండియా హోటల్కి వెళ్ళి ఏదో ఏర్పాటు చేద్దాం లేదు అంత అర్జెంట్ అనేది రెండు గంటలు బతుకుంటాడు అయితే సమస్య లేదు నో ప్రాబ్ కాబట్టి ఆ విషయం కాదు ఏ తప్ప ఆనందం కోసం తిండి తిండి మనకు లభించిన తిండిలో న్యూట్రిషన్ ఉందా లేదో చూసుకోవాలి న్యూట్రిషన్ లేదనుకోండి అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే న్యూట్రిషన్ ఉంది కానీ రుచిగా లేదా రుచిగా లేకపోయినా పర్వాలేదు కానీ అలాగే నోట్లో పెట్టేస్తుంది నల్లేసి నింగేసి న్యూట్రిషన్ ఉంది కదా యూ వాంట్ న్యూట్రిషన్ ఆనందం దాని అక్కర్లేదు అనే విలాసం తయారు చేస్తే చాలా చాలా బాగుంటుంది పెద్ద వయసులో నేను చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతా ఇదంతా ఎందుకు చెప్పారంటే విషేంద్రియ సంయోగ సంయోగము సంబంధం ఒకటే కాల విభాజ్యము అవిద్యాపృత్తి స్థాపితమైన ఆనందం ఏదైతే కాదో సుఖము యొక్క వేషము అదే ఆ బ్రహ్మానందము యొక్క ఒక తుంపర మాత్రమే దీనినే సకల ప్రాణులను కూడా అనుభవిస్తూ ఉంటాయి కాని తాని ఏమిటా తుంపలలో చిన్న చిన్న ఆనందాలు ఏంటంటే చెప్తున్నారు తత ఏవ అవిద్యవిభజ్యమాన స్వరూపాన్ని ఈసం అంత ఆనందాలు ఉన్నాయి కృషా ఒకటి చూస్తే ఆనందం కలిగింది వింటే ఆనందం కలిగింది మొదలైనవి ఆ బ్రహ్మానందము నుండే కానీ బ్రహ్మానందంతో ఏమి సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి విషయములతో కలిసి ఉన్నట్టుగా అనిపిస్తాయి బ్రహ్మానందంతో నుంచి వచ్చాయని అడిగూడు వేడు ఎందువల్ల జ్ఞానించారు జ్ఞానం చేత ప్రవిభజ్యమాన స్వరూపాన్ని ఆనందము నుండి మెడగొట్టబడిన స్వరూపము కలిగి ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా లడ్డు తిన్నాలనుకోండి ఆనందం కలిగింది ఈ ఆనందము నా హృదయంలో ఆత్మస్వరూపము యొక్క ఆనందము నుండి వచ్చినదే తెలిసిందనుకోండి మీరు అప్పుడు లడ్డు మీద పరాధీనత పోతుంది మీ స్వరూపము మీరు తెలిసి ఉంటారు అని అలా తెలియజే వాడికి అసలు ఆ కనెక్షనే ఎరగడు ప్రవిభజ్య మనమా అంటే కనెక్షనే ఎరగడు ఎందుకని అవిద్య అటువంటి ఆనందము ఇది అన్యత్వేనా అది అన్యత్వేన ప్రవిభజ్య మనమ స్వరూపాన్ని ఎవరైనా లడ్డూని తిని కలిగిన ఆనందము ఇది ఆత్మానందమే అని తెలుసుకున్న తెలుసుకోండి ఇది లడ్డూ ఆనందము అని డ్యాన్స్ ప్రోగ్రాం చూసి ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆనందం అనుకుంటాడు కానీ ఆత్మానందం అనుకుంటాడే మ్యూజిక్ విని ఇది మ్యూజిక్ ఆనందం అనుకుంటాడు కానీ ఆత్మానందం అనుకుంటాడే అనుకో ఎందుక ఉన్నారు జరుగు అవి జ్యజ్ఞానం చేత కొంతమంది డబ్బు చూసుకుని ఆనందపడతారు అది కూడా మనకి ఆత్మానందమే ఎప్పుడు ఎక్కడ ఆనందం కలిగినా అది ఆత్మానందమే కానీ బ్రహ్మ పరికల్ప్యమానా అన్యాన్ని సంతి ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అనువయించాలి బ్రహ్మణ పంచమేవి భక్తి బ్రహ్మణ అన్యత్వేన పరికల్ప్యమానాన్ని వీటిని బ్రహ్మకంట ఘనములుగా వీళ్ళు కల్పించుకుంటారు సినిమా ఆనందము బ్రహ్మానందమేనా వారికి అవలసం అనుకోడు సినిమా ఆనందము బ్రహ్మానందం అనుకోడు సినిమా ఆనందము బ్రహ్మానందం అనుకుంటే వాళ్ళు సినిమాను నిలబెట్టి బ్రహ్మానందంలోకి వచ్చేస్తుంది నిజానికి సినిమా ఆనందం బ్రహ్మానందం నుంచే వచ్చింది ఇంకా ఏదో జెన్నర్ పార్టీ ఆనందం కలిగింది వాళ్ళు అది ఎక్కడి నుంచి వచ్చింది జెన్నర్ పార్టీ నుంచి వచ్చింది అనుకుంటాడు తన స్వరూపం నుంచి వచ్చింది అనుకోడు కాబట్టి బ్రహ్మ కంటే ఆనందం ఏదైనా బ్రహ్మ యొక్క స్వరూపమే కానీ వీళ్ళు బ్రహ్మ కంటే భిన్నముగా కల్పించుకుంటారు ఆయుధమైన ఆనందముని అవి ఉన్నాయి వాటిని ఉపజీవంతి భూతాన్ని సకల ప్రాణులు కూడా వాటిని అనుభవిస్తూ ఎలా అనుభవిస్తున్నాయి అంటే విషయేంద్రియ సంపర్క ద్వారేణ విభావ్యమా మాత్రాం ఉపజీవంతి అని కనెక్షణం విభాగ్యమానాన్నది మాత్రానికి కలవాలి కాబట్టి విషయములకు ఇంద్రియములకు మధ్యలో సంపర్కాలు ఏర్పడి తద్వారా అనుభవానికి వస్తూ విభాగ్యముంటే అనుభూయమానము అని అర్థం అనుభవానికి వస్తూ ఉండే ఆనందము చిన్న లేశము తుంపర ఆ తుంపరని వీడు ఓ ఫౌంటైన్ ఉండే వీరికి దాహం వేస్తోంది ఆ ఫౌంటైన్కి గ గ గ గ గ గ గ గ గ గోడ అడ్డుగా ఉంది ఆ ఫౌంటైన్ కూడా వీళ్ళు కనపట్టలేదు కానీ తుంపర్లేవో ఆ గోడ నుంచి పండుతున్నాయి ఇంటికి వీడు అక్కడ ఆలుకు పెట్టేయి అని ఆ తుంపర్లని ఆస్వాదిస్తుంది మన బతుకలో ఉంది హృదయంలో ఆత్మస్వరూపంగా బ్రహ్మానందము గలదు అది గోడ అడ్డుపడిపోయింది అజ్ఞానం గోడ అడ్డుపడిపోయింది అయినా కూడా దాని తుంపరలు ఒకటిప్పుడు ఒకటప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి ఆ తుంపనలన్నీ వీడు ఆస్వాదిస్తున్నారు ఆస్వాదిస్తూ ఈ తుంపరలు ఎక్కడి నుంచో ఇక్కడి నుంచో తుంపరా అక్కడి నుంచో తుంపరా వచ్చిందని బ్రహ్మపురంతో బతుకుతున్నాడు ఇంకా కొన్ని తుంపరలు వస్తే బాగున్నాయని పనుగులు తీస్తూ బతుకుతున్నారు దీనికి ఎండా దృష్టి వాళ్ళ విషయాన్ని వీడు చెరువు గట్టు చెరువు గట్టి కానీ ఆ నీరంతా కూడా కవర్ అయిపోయింది అడుగున పైన కవర్ కవర్ ఏదో నాతో ఏదో కప్పేసు ఆ కప్పేసిన కింద స్వచ్ఛమైన నీరు ఉన్నది అలా దూసుకోండి నీరు స్వచ్ఛమైన నీరు ఎక్కడ ఆ నాసు కొంచెం పక్కన తొలగిస్తే స్వచ్ఛమైన నీరు మీరు తాగచ్చు స్నానం చేయొచ్చు ముఖం కొనుక్కొచ్చి తీయని నీరు కానీ వీడు ఆ నాసుని తొలగించడం అక్కడ నీరు ఉందని వీడికి చేయలేదు వీరికి నీరు కావాలి దక్తిక అందుకోసం వీడు ఏం చేస్తున్నాడంటే ఆ జలాశయంకు వీపు పెట్టి అంటే జలాశయం వెనుక వీడికి పరిగెత్తాడు అటు ఏముంది కొన్ని జలాశయం ఏమైనా ఉంటే కొన్ని చేరుకుంటాడు కదా అంటే అటు అలాగే మనిషి తన హృదయంలో ఉండే బ్రహ్మానందమునకు వెన్ను చూపి సంసారమనేటువంటి ఎడారిలోచి పరుగులు తీసుకున్నారు అయితే అప్పుడప్పుడు ఆనందం తగ్గుతుంది కదంటే అప్పుడప్పుడు ఆ జ్ఞానం కొంచెం అలా పక్కన తగ్గానే నీరు ఆ దాహం కొద్దిగా కానీ మళ్ళీ వెంటనే చేయి తీసేసిగానే మళ్ళీ నాకు కవర్తుంది కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు ఈ కొద్దిపాటి సుఖము మనకి సంసారం నుంచి వచ్చిందనుకుంటారు సంసారం నుంచి వచ్చే సుఖమేమీ లేదు ఎందుకో తెలిసిన సంసారం జ్వరం కాబట్టి జ్వరం సుఖాన్ని ఇస్తుందండి జతన సంబంధ సుఖము యొక్క ఆనందము అది మీ స్వరూపంలోనే ఉంటుంది చాలా గొప్ప మంత్రం అయినా మంత్రం తర్వాత మంత్రం అవతారిక ఎస్ భగవాయవానుష్య జగ్గ్యూతై ఉపజీజన్ ఇక్కడ చూడండి ఈ ఈ సంపన్ను ఆన బ్రహ్మానందము యొక్క సంపన్న అంటే సముద్రము యొక్క సంపన్నులు అండి బ్రహ్మానందము అనందముది కానీ యొక్క సంపన్న అక్కడ ప్రాణులు అనుభవిస్తున్నాయి సర్వాణి భూతాన్ని ఈ సర్వాణి భూతాన్ని అంటే అర్థం బ్రహ్మదేవుడు కూడా గడ్డి కోసల వరకు సర్వాణి భూతాన్ని ఇప్పుడు బ్రహ్మదేవుడు మూడలుకుని మనుషుల వరకు ఒక యూనిటీ చేయండి ఒక హ్యాపీ సగం మనుషుల కింద గడ్డి కోసం వరకు ఇంకో సగం ఆ సగా అలా సెవెన్యండి అక్కడ దుఃఖం అధికంగా ఉంటుంది ఆనందం చాలా అల్పంగా ఆనందం కొద్దు గొప్ప ఉండేది మనుషుల్లో ఉండి బ్రహ్మదేవుడు వరకు అధికాహికంగా ఉంటుంది బ్రహ్మదేవుడితో ఓడితే అక్కడి నుంచి మనుషుల దాకా అల్పాల్పముగా ఒక లేవల కంటే ఇంకో తక్కువగా ఈ ఈ ఆనందం కూడా వేగువేగుగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది ఆ ఉపాధిని బట్టి ఈ ఆనందం కూడా ఒకే అని చెప్పాలి ఎప్పటి బ్రహ్మదేవులతో మొదలుపెట్టి మనుష్యుల వరకు ఒక స్థము తీసుకుని సతమవుతున్నారు సో బ్రహ్మతో బ్రహ్మదేవులతో మొదలుపెట్టి మనుష్యుల వరకు ఉండే ప్రాణులు ఏ విధంగా ఆ ప్రాణుల చేత అనుభవింపమే ఆనందాలు వాళ్ళు అనుభవిస్తున్నారు ఏను అనుభవిస్తున్నారు ఏ బ్రహ్మానందం యొక్క చిన్న చిన్న చిన్న సంపదలను వీళ్ళు అనుభవిస్తున్నారు ఇందుడికి ఆనందం కలిగింది ఆయన అనుకున్నాడు సోమరసం పాలన చేశాను నాకు ఆనందం కలిగింది అనుకున్నాడు ఆయన అజ్ఞానిగానే ఉండిపోయింది కులీేతుడికి ఆనందం కలిగింది బాగా డబ్బు మూడగట్టాను అదే ఆనందం కలిగింది అనుకున్నాడు ఆయన అజ్ఞానిగానే ఉండిపోయాడు బ్రహ్మదేవుడికి ఆనందం కలిగింది సృష్టి చేశాను అదే ఆనందం కలిగిందని కూనాడు ఆయన ఆయన అజ్ఞానిగానే ఉండిపోయాడు ఒకవేళ ఆయన జ్ఞానైతే సంతోషం మొత్తానికి బ్రహ్మదేవుడితో మొదలు పెట్టి మనుష్యులు వరకు అనేక లెవెల్స్ అయితే ఏవైతే ప్రాణులలో ఉన్నాయో ఈ లెవెల్స్ వేరు వేరుగా ఉన్నాయి కానీ వాళ్ళందరి చేత అనుభవింపునే చిన్న పెద్ద ఆనందములు మాత్రము ఒకే బ్రహ్మానందము యొక్క అవయవ ఉండదు అనే విషయాన్ని తరువాత మంత్రము పరమానందం అధిగతమే సన్నాహ ఇప్పుడు చూడండి ఒక మనిషి ఉన్నాడు వాడి ఏదో చిన్న ఆనందం ఉంది అంటే చిన్న చిన్న తుంపలు ఓ అగ్రదం పొంపే వాడికి దేవతకి ఏదో పదివేల తుంపలు దేవతలు ఆనందపు పుంపకాలు ఇంద్రునికి లక్ష సంంపకలు బ్రహ్మదేవునికి కోటి తుంపకలు మీకు ఎక్కువ దుంపలు కావాలా లేకపోతే అనంతరమైన బ్రహ్మానందమే కావాలా అంటే ఆ బ్రహ్మానందమే కావాలి ఎప్పుడు కూడా కోరుకునేది గడ్డదాన్ని కోరుకోవాలి చిన్న చిన్న కోరుకోవాలి నాకు రోడ్ గోల్డ్ నెక్లెస్ స్టేట్మెంట్ కోరుకోవాలి నాకు ట్వంటీ ఫోర్ క్యారెట్ నెక్లెస్ స్టేట్మెంట్ ఉన్నాయి కోరీ ఎందుకు శుభ్రమేషన్ కోవాలి కానీ చిన్నదాన్ని ఎప్పుడు మీకు ఇంకో దుంపల్లో ఎక్కువ కావాలి ఎందుక పోయితే ప్రజానికి వెళ్ళాలనుకునే కోరిక మీరు ఇదో బలి లక్షలు మూడగట్టేసి ఉంటారు మూడగడుతూ ఉంటారు జనాలందరూ అందరూ మూడగడుతూ ఉంటారు అనుకోహాలు అంటూ ఉంటారు ఓ బలి లక్షలు మూడగట్టేసి ఉంటుంది ఇంకో బలి లక్షలు మూడగట్టాలి ఎందుకు ఆ కోరిక నేను నా దగ్గర ఇంకో పచ్చి తొంభన్లు కానీ అలా ఈ ఆనందం యొక్క పంపదాల ఈ తుంపలన్నిటికీ నిధానమైన బ్రహ్మానందము మీరు పొందాలి అని చెప్పి మాత్ర అంటే తుంపలంత మాత్రి అంటే ఇటువంటి తుంపనలన్నిటికీ మూలము లేదో దాన్ని మాత్రి ఆ మాత్రి మాత్రలు గలది మాత్రి గుణములు గలవాలి గురి అన్నట్టుగా ఈ మాత్రలు ఎంత చరిత్ర మాత్ర మాత్రమే పేరు అనుభూతించవచ్చు చిన్నప్పుడు అగ్ని తోట మాత్ర అంటారు ఎంత ఉంటుంది అగ్ని తోట మాత్ర అంటే చిన్న మందులు అలాగే ఉంటాయి మందులు ఇంత మందులు వేసుకోండి ఎక్కడ వేసుకుంటాడు మందులు కాబట్టి ఆ చిన్న చిన్న చంపలకి మాత్ర చెంది పదాలనే మాత్ర అంట ఈ మాత్రలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని మాత్రి మీకు మాత్రం ఇంకో మంది కావాలా లేకపోతే మాత్రి కావాలా మాతృ కావాలి ఆ మాత్రి దానికే పరమానంతము అని చెప్పి పరమాన్ చేయడం అన్నింటికట్ట దానిని ప్రొడింప చేయబోతున్న పదిహేను పందాలనే శిప్రాయం అందువల్ల హైంధవ లవణ చ కలైవ లవణ శైలం హైంధవ లవణం అని ఒకటి ఉన్నది అది ఇప్పటికీ దొరుకుతుంది అది పర్వతాలు ఉంటాయి లవణ పర్వతములే ఉంటాయి అంతేకాకుండా సైంధవ లవణము యొక్క ధని మై అంటే మీరు రంగుల కోర్ట్ మైండ్ ఉన్నట్లు ఉంటుంది రంగుల రంగుల లవణాన్ని మీరు తీయొచ్చు నేను తీసేటటువంటి మైండ్ వాలంటరేజేషన్ లో ప్రపంచంలో వల్ల పెద్ద సైన్య లవణముల యొక్క మైండ్ ఉన్నది సాఫ్ట్ మైండ్ క్రాక్అవు అనే టౌన్ లో ఉంటుంది హర్షీజీ దగ్గర మేము నాలుగు కాన్ఫరెన్స్ పోయినప్పుడు మమ్మల్ని హర్షిజీ తీసుకెళ్ళాం ఆ కేటంలో సాల్డ్ మైండ్స్ అనేది ఎదుగు చూపించాలి మంచిది సో ఈ సైన్ నెంబర్ అవడము ఆయుర్వేద వైద్యులు పెట్టుకుంటారు అది కుప్పి అంటారు ఎప్పుడైనా కుప్ప ఎరువు పెట్టుకుంటారు ఆ కుప్పి మీద ముందుగా అవన్నీ కుప్పి నా అడుగు చేసి చిన్న పొద్దున్నట్టుంది ఆ కుప్పి కొన్ని సంచులు విశేషం అలాగే సైన్ ధం రవాణా ఇవ్వాలనుకోండి ఐదు గో సైన్ ధవ రవణ ఉంటుంది ఆ జిల్లా ఇలాగా అనుగ్రీ ఒకసారి ఒక సైన్ ధరణ పొట్లన్నట్టు మీకు ఇచ్చుకోవాలి సంచుల సైన్ ధర్మలవైన శకలం మీరు మొత్తం ఇస్తుంటే పొగడలో ఉంటుంది పొగడంత ఉపకరణ ఉంటుంది దాన్ని నేను చేస్తారు మంచిది డైరెక్ట్ అంతా బాగా అప్పుడు మీకు సైన్ ధర్మ రవాణా పర్వతమైన భీజింది పదపడేలా ఉంటుంది సైంధములవ శకరముల ద్వారా సైన్ ధవలన పర్వతమును చేరుకున్నారనిపోతుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ బ్రహ్మానందము యొక్క కుంపరల ద్వారా మీరు బ్రహ్మానందాన్ని ప్రయత్నం చేయండి అని చెప్పడం కోసం స్థుతి ఇలా మొదలుపెట్టింది ఎలాగా సయో మనుష్య నాగ సమృద్ధో అన్యాధిపతి మానుష్యకై భోగై సమనుష్యాం పరమానంద్లాసుకే ఉంటుంది ఇప్పుడు ఏం లేదు అయితే ఇది మనకి తైత్రీగా వచ్చింది ఆనందలపై మహిళ అయితే నేత్రియంలో ఎలా వచ్చిందంటే ఆశిష్టో గ్రణిష్టో బలిష్ట స ఏకో ఆనందే మాంష ఆనంద స ఏకో మనుష్య గంధర్వాణమానంద్రోత్రియ చాకామహ ఇక్కడ ఎన్నట్లున్నాయి అదే అదే విషయాన్ని ఈ శృతి ఇంకొంచెం భిన్నంగా భాష మార్చి చెప్తాం దీన్ని ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ మాత్రం మనం పూర్తి తీసుకువెళ్ళాం ఓం భూమి నమే భూమి నమరం